hari he o oh. నాటక దీప మొదటి శ్లోకం నుండి చూడండి పరమాత్మద్వమాయయా జగద్భూత్వ ప్రవిశ్జీవత పూర్వే పూర్వము అనగా కల్పాదూ అద్వయానందీయన స్వరూపుడైనట్టు పూర్ణ పరిపూర్ణుడైనట్టి పరమాత్మ స్వమాయ తన యొక్క మాయచేత స్వయమేవ స్వయముగా తానే జగద్భూత్వ జగద్రూపంగా అయ్యి జీవరూపత జీవస్వరూపంతో ప్రావిశ ప్రవేశించను నిర్విశేషము నిర్గుణము నిష్క్రియము సత్య జ్ఞానానంద స్వరూపము అగు బ్రహ్మము అనాది భావరూపమైనటువంటి అనిర్వచనీయమగు మాయ యొక్క సహాయము చేత జగత్తును సృష్టించి ఆ జగత్తులో మాయావశము చేత తానే జీవుడుగా ప్రవేశించినాడు ఇది శ్లోకార్థం దీనికి అచ్యుతరాయుల వారి యొక్క టీకా చూడండి అథ పరమకారునిక భగవాన్ భారతీతీర్థార్య స్వృతే పూర్వస్ ధ్యానీపాఖ్యే పంచదశా ప్రకణే అంతే తద్సంధాన ఫలక కథనావసరే ముశయ ఏవాయ్యాయతి బ్రహ్మ సంతత్య కిద్ అంతేవాసిన అహమ్ అతిమంద శయన్ కథమ్ సంతత్ర దా శిఖమ్ అతిచిత నిశ్చిత తదనుజిగృక్ష నాటకదీపాఖ్యం స్వల్పం పంచదశ్యాం దశమం ప్రకణ ఆరమాన పరమాత్మనుసానక్షణం మంగళం ప్రతిత ప్రమాణ ప్రయోజనం క్వన్ తిన విషయ ప్రయోజనాది అనుబంధాన్ అపి ధ్వనితో నిబద్నాతి పరమాత్మ ఇది పరమ కారణకునుడు పరమ దయాలు అయినటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీ భారతీ తీర్థాచార్యులు పూర్వప్రకరణములో అనగా ధ్యానదీప ప్రకరణములో అంత్యమునందు పరమాత్మను అనుసంధానము చేస్తూ ఫలశ్రుతిగా శ్లోకంలో చెప్పాడు ఏమని అనంటే ముక్త సంశయ ఏ వాయం బ్రహ్మ సంతతం దీపం ఏ విధంగా వస్తువులను స్పష్టంగా ప్రకాశింపజేయునో అట్లు ధ్యానము ప్రక్రియను స్పష్టంగా ప్రకాశింపజేయునటువంటి ఈ ప్రకరణమును అనగా ధ్యానదీప ప్రకరణమును ఎవరైతే చక్కగా విచారించి ధ్యానం చేసి స్వరూపాన్ని అనుభూతమునరుచుకుంటారో అటువంటి వాడు అయం ముక్త సంశయ ఏవా అతడు సకల సంశయముల నుండి ముక్తుడైపోతాడు మరియు బ్రహ్మమును సంతతం అంటే ఎల్లప్పుడూ ధ్యానిస్తూ అని ఉపసంహారం చేస్తూ వచ్చాడు ప్రకరణాన్ని ఈ వాక్యాన్ని విన్న తర్వాత ఒకనొక మందమతి శిష్యునికి ఈ విధంగా అనిపించింది నేను అత్యంత మందమతిని కదా మరి ముక్త సంశయ ఏవాయం ధ్యాయతి బ్రహ్మ సంతతం అంటే బ్రహ్మమును ముక్త సంశయుడయి ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటాడు అనంటే నేను మందమతిని నిత్య నిరంతరంగా నేను ఎప్పుడు ధ్యానం చేయగలను ఎలా ధ్యానం చేయగలను అని ఖిన్నుడయ్యి దీనుడయి నిరుత్సాహంతో కూర్చున్నటువంటి ఒక మందమతి అయినటువంటి శిష్యున్ని గమనించి అతని యొక్క ముఖం లానాది ఆ ముఖంలో ఉన్నటువంటి దీనత్వాదులను గమనించినటువంటి శ్రీ భారతీ తీర్థాచార్యులు ఆ మందమతి అయినటువంటి అనుగ్రహించుట కోసము అంటే వానికి కూడా బ్రహ్మతత్వము అత్యంత అల్ప గ్రంథం చేత అనాయాసముగా వానికి కూడా బోధయి వాడు కూడా ధన్నుడు కావాలి అనేటువంటి పరమ అనుకంప చేత పరమ దయ చేత అతి స్వల్పమైనటువంటి ఈ నాటక దీపము అనేటువంటి గ్రంథాన్ని ఆరంభిస్తూ గ్రంథాన్ని ఆరంభిస్తూ శిష్టాచార సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుని శిష్టాచారమును అతి గౌరవముగా ఆదరిస్తూ పరమాత్మను అనుసంధానము చేస్తూ ప్రసిద్ధము ప్రామాణికము అయినటువంటి సంప్రదాయ శిష్టాచారాన్ని శిరసా వహిస్తూ ఆ మంగళం చేతనే ఈ నాటక దీపము అనేటువంటి గ్రంథమునకు అనుబంధ చతుష్టయమును కూడా అనగా విషయము ప్రయోజనము అధికారి సంబంధము అనున్నటువంటి అనుబంధ చతుష్టయం కూడా ధ్వనింపచేస్తూ ఈ నాటక దీపం అనేటువంటి స్వల్ప గ్రంథాన్ని నిబధ్నాతి రచిస్తూ ఉన్నాడు ఎవరు శ్రీ భారతీ తీర్థాచార్యులు పరమాత్మ పరమాత్మను స్మరిస్తూ మంగళాచరణం చేస్తూ ఉన్నాడు శ్లోకం చదువుకున్నాం కదా పరమాత్మా ద్వయానంద పూర్ణ పూర్వం స్వమాయ స్వయమే జగత్ భూత్ ప్రావిశ జీవ రూప అనంటు పరమాత్మ అద్వయానంద అని ప్రారంభం చేశాడు గ్రంథాన్ని అద్వయం అంటే నా విద్యతే ద్వయం అనగా ద్వైత రూపం దృశ్యం ఎత్ర స చ అసౌ ఆనంద ఇది తథ అనగా అద్వయానంద దృశ్యమానమైనటువంటి ద్వైత రూపమైనటువంటి ఈ ప్రపంచము దేని ఎందైతే అది అద్వయము మరియు ఆ అద్వయమైనటువంటి పరమాత్మయే ఆనందహ ఆనందరూపుడు అని ఈ విధంగా కర్మధారే చెప్పాడు అంటే ఏది అద్వయమో అదే ఆనందరూపము అని రెండింటిని ఆభేదంగా చెప్పాడంటే అద్వయానందరూప పరమాత్మ ఏవం పరమాత్మ ఇత్య విగ్రహ అట్లే పరమాత్మ అనే శబ్దంలో కూడా ఇట్లే తెలుసుకోవాలి కర్మధారయ చేతనే తెలుసుకోవాలి ఎట్లా పరమ అనే దానికి విగ్రహం చేసి చెప్తున్నాడు పరా అంటే పరాన్ ఇతరమైనటువంటి వాటిని ఇతరమైన ఏవి అనంటే దృశ్య పదార్థాన్ దృశ్య పదార్థములు అంటే కూటస్థ చైతన్యం కంటే భిన్నమైనటువంటి అహంకారం మొదలుకొని దేహాధిక ప్రపంచం సంపూర్ణ అనాత్మ అంతా కూడా దృశ్యము అహంకారం మొదలుకొని ఈ దేహాదిక ప్రపంచం అంతా ఎవరి చేత తెలియబడుతుంది కూటస్థ చైతన్యం సాక్షి చైతన్యం చేత తెలియబడుతుంది కాబట్టి సాక్షి భిన్నం సంపూర్ణంగా దృశ్యము అందుకని పరాన్ అనగా దృశ్య పదార్థాన్ మిమీతే మా అనే అక్షరానికి అర్థం చెప్తూ పరా అంటే పరాన్ దృశ్య పదార్థాన్ మా అంటే మిమీతే అంటే సాక్షిత్వ ప్రకాశయతీ ఇది పరమహ సాక్షి రూపం చేత ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఈ సాక్షికి లేదా కూటస్థునికి పరమ అని చెప్పాలి పరమ సహ చసౌ ఆత్మా చది ప్రాగ్ వదేవ కర్మధారాయ ఇప్పుడు ఆత్మ అనే శబ్దాన్ని పరమ శబ్దానికి జోడిస్తూ కర్మధారయాలు చెన్నాడు పరమ చ అసౌ ఆత్మా చ ఇది పరమాత్మ పరమమైనటువంటి అంటే దృశ్య పదార్థాలన్నింటినీ సాక్షి రూపం చేత ప్రకాశించేటువంటి ఏ ఆత్మ అనగా స్వరూపం ఆత్మ హి నామ స్వరూపం ఏదో అది పరమాత్మ అంటే ఇక్కడ ఏదైనా శుద్ధ త్వం పదార్థ సాక్షిత్వపలక్షిత ప్రత్యక్ సూచిత ఇంతపురం మనం చెప్పుకున్నా అద్వయానంద రూపమైనటువంటి ఏ శుద్ధ పదార్థం తత్పదానికి లక్ష్యభూతమైనటువంటి ఏ శుద్ధ చైతన్యం బ్రహ్మస్వరూపమున్నదో అదే ఉపాధి యోగము చేత అంటే స్థూల సూక్ష్మ రెండు శరీరాలకు అధిష్టానమై ఈ రెండింటికి కూడా సాక్షి సర్వమును ఏది ప్రకాశిస్తుందో అది ప్రత్యేక రూపమైనటువంటి కూటస్థ చైతన్యము అంటే తత్పదానికి లక్ష్యభూతమైనటువంటి అద్వయానంద రూపమైన ఏ శుద్ధ చైతన్యం ఉన్నదో అదే ఉపాధి యోగం చేత కూటస్థ రూపముగా సాక్షి రూపము చేత సమస్త అహంకారాది దృశ్య పదార్థాలను ప్రకాశిస్తుంది ఏం అద్వయ ఇత్యాదిన శుద్ధ తత్పదార్థ అద్వయానంద అనేటువంటి పదము చేత శుద్ధ తత్పద లక్ష్యం తత్వశ్రీ మహావాక్యంలోని తత్పద లక్ష్యము శుద్ధ చైతన్యము సత్య జ్ఞానంత అద్వైత ఆనంద బ్రహ్మ లక్షణ ద్యోత్యతే సత్తు చిత్తు ఆనందము అనంతము అద్వితీయము అయినటువంటి బ్రహ్మము శుద్ధ చైతన్యం అది ఇక్కడ అద్వయానందా శబ్దం చేత జ్యోతితమవుతున్నది ఆ శుద్ధ చైతన్యమే ఈ అంతఃకరణ రూప ఉపాధి చేత కూటస్థమయ్యి సర్వమును ప్రకాశిస్తూ ఉంది పరమాత్మ అని చెప్పబడుతుంది మరియు తత్వమసి మహావాక్యంలో ఏ అసి పదముందో ఆ అసిపదం ఏం చేస్తుంది తత్పదలక్ష్యమైనటువంటి శుద్ధ చైతన్యమును తంపదలక్ష్యమైనటువంటి శుద్ధ చైతన్యమైన కూటస్థమును అభిన్నంగా బోధిస్తుంది అసిపదం ఆ అసిపద స్థానంలో ఇక్కడ మనకు శ్లోకంలో పర్యాయంగా పూర్ణహ అనేటువంటి శబ్దం ప్రయోగించబడింది పూర్ణ ఇత అభేద అఖండైకరస అసి పదార్థి పూర్ణ అనేటువంటి శబ్దం చేత తత్మసి మహావాక్యంలోని అసి పదము బోధించేటువంటి అర్థాన్ని అంటే శుద్ధ చైతన్యమైనటువంటి బ్రహ్మమును మరియు దేహాది విలక్షణమైనటువంటి అహంకారం మొదలుకొని దేహాదులన్నిటికీ సాక్షి అయినటువంటి ఏ కూటస్థ చైతన్యమున్నదో దాన్ని అనగా తత్పద లక్షార్థము తొంపద లక్షార్థమును ఈ రెండింటిని అభిన్నంగా బోధిస్తుంది పూర్ణహ అనేటువంటి శబ్దం అంటే ఇక్కడ శ్లోకంలో బాగా గమనించండి పరమాత్మ అని ఒక శబ్దముంది అద్వయానందహ అని ఒక శబ్దముంది పూర్ణహ అని ఒక శబ్దముంది బాగా చూడండి ఈ అద్వయానందహ అనేటువంటి శబ్దము తత్పద లక్ష్యార్థముగా గ్రహించినాడు ఇక్కడ పరమాత్మ అనేటువంటి శబ్దాన్ని తొంపద లక్ష భూతముగా కూటస్థ చైతన్యముగా సాక్షి చైతన్యంగా గ్రహించాడు మరి పూర్ణ అనేటువంటి శబ్దము తత్వమస్య మహావాక్యంలోని అసి పద స్థానములో గ్రహించాడు అంటే తత్పద లక్ష భూతమైనటువంటి శుద్ధ చైతన్యమును తొంపద లక్ష్యమైనటువంటి కూటస్థ చైతన్యమును ఒక్కటిగా చెప్తుంది పూర్ణ అనేటువంటి శబ్దము అసి పద స్థానంలో ఉండి రెండింటిని అభేదంగా చెతుంది అఖండైక రసహ పదార్థ రెండు కూడా భిన్నములు కావు అఖండము అని అంటే ఖండము లేనటువంటి భేదము లేనటువంటిది అనగా బ్రహ్మచైతన్యము కూటస్థ చైతన్యము ఇవి రెండు కావు భిన్నములు కావు మరే మనగా ఒక్కటే జీవో బ్రహ్మవ నా పర తత్వమశి ఆ పరబ్రహ్మే నీవు అని చెప్పేటువంటి ఉపదేశపరమైనటువంటి చాంద్రోగ్యోపనిషత్ అంతర్గతమైనటువంటి తత్వశ్రీ మహావాక్యం యొక్క తాత్పర్యమును అభిప్రాయమును ఈ శ్లోకంలో త్రిపద్య సర్వో అపి అద్వైత శాస్త్ర సూత్రిత భవతి ఈ మూడు పదముల చేత త్రీ మహావాక్యం యొక్క అర్థము ఇక్కడ ద్యోతితమవుతున్నది అని అన్వయం చేసి అచ్యుతరావుల వారు అంటున్నారు సర్వ అపి అద్వైత శాస్త్రద సూత్రిత భవతి సంపూర్ణ అద్వైత శాస్త్రం యొక్క నిచోడ్ సారభూతమైనటువంటి విషయము అర్థము అద్వైత శాస్త్రం యొక్క ప్రయోజనము సూత్రబద్ధంగా చెప్పినట్లయింది ఇక్కడ సూత్రిత భవతి సూత్రబద్ధంగా సంపూర్ణ అద్వైత శాస్త్రదము ఇక్కడ చెప్పబడింది సూత్రబద్ధంగా అంటున్నాడు సూత్రం దేనికంటారు అల్పాక్షరూ సూత్రం ఎలా ఉంటుంది అనంటే అల్పాక్షరములు కలిగి ఉంటుంది సూత్రంలో విస్తారమైనటువంటి వాక్యాలు అనేకమైనటువంటి అక్షరాలు ఉండవు స్వల్పాక్షరం కొద్ది అక్షరాలు మాత్రమే ఉంటాయి సూత్రంలో ఆ కొద్ది అక్షరాలు కూడా ఎటువంటి అర్థాన్ని బోధిస్తాయి అని అంటే అసంధిగ్ధం నిస్సందేహమైనటువంటి అర్థాన్ని బోధిస్తాయి సారవత్ సారభూతమైనటువంటి విషయాన్ని బోధిస్తుంది మరి విశ్వతో ఆ సూత్రాన్ని అన్ని వైపులా మలుచుకోవచ్చు ఏ విధంగా సూత్రం అంటే ఒక దారము అని అర్థం ఆ దారాన్ని మనము ఏ విధంగానైనా మలుచుకోవచ్చు గుండ్రంగా ఈ విధంగా మలుచుకోవచ్చు లేదా ఏ విధమైనటువంటి ముడి అయినా వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పవచ్చు దాన్ని ఒక మాలగా కూడా అల్లవచ్చు ఒకే దారాన్ని తెంచకుండా ఒక మాలగా అల్లవచ్చు మళ్లీ ఆ రెండు చెరువులను ఇలా పట్టి ఇలా లాగినట్లయితే మళ్ళీ పూర్వత దారం అవుతుంది ఈ విధంగా కూడా చేయవచ్చు అంటే ఏ విధంగానైనా ఆ దారాన్ని మలుచుకోవచ్చు మనం అట్లా ఈ సూత్రము విశ్వతో ముఖం ఏ విధంగానైనా కూడా మలుచుకోవచ్చు అంటే తాత్పర్యమైంది వారి వారి యొక్క గుద్ధి ప్రాబల్యానుసారంగా వాళ్ల వల్ల అభిప్రాయానికి తగినట్టుగా ఆ సూత్రం నుండి భావాన్ని వెలికి తీయవచ్చు అందుకే కదా ఇప్పుడు బ్రహ్మ సూత్రాలు మనకు వేద వ్యాస అందించారు ఆ బ్రహ్మ సూత్రాలను ద్వైతవాదులు కూడా వాళ్ళ యొక్క మతానుసారంగా వాళ్లకు అనుకూలంగా మరల్చుకొని ఆ ద్వైత మతానుసారంగా భావాన్ని తీసి వాళ్ళు భాషను రాసుకున్నారు విశిష్ట ద్వైత పరంగా రాసుకున్నారు మరియు ఇంకా అనేక మతస్తులు కూడా ఆ సూత్రాలకు వాళ్ళ వాళ్ళ మతానుసారంగా అర్థాన్ని తీసి చెప్పారు సరే అదంతా వేద వ్యాఖ్యానం కాదు అయినా గానీ దాన్ని ఆ మలుచుకోగలిగారు ఎందుకు అని అంటే మహిమ అలా ఉంటుంది ఆ విషతో ఏ విధంగానైనా దాని భావాన్ని తీసుకోవచ్చు ని అత శాస్త్రాసారంగా వేదసమ్మతమైనటువంటి అతి గంభీరమైనటువంటి భాష్యాన్ని శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు రాశారు అది మనందరికి ఆదరణీయము సూత్రం యొక్క మహిమ ఇలా ఉంటుంది దాన్ని ఏ విధంగానైనా మలుచుకోవచ్చు అందుకని విశ్వతో మరి అస్తోభం స్తోభ అక్షరాలు అంటే అర్థహీనమైనటువంటి అక్షరాలు సూత్రాల్లో ఉండవు అనవద్యం అంటే నిర్దిష్టమైనటువంటి అర్థము ఇమిడి ఉంటుంది సూత్రాల్లో అని ఈ విధంగా సూత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్నటువంటి సూత్ర విధులు మహాత్ములు యొక్క నిర్వచనాన్ని చేశారు సూత్రిత అనేటువంటి శబ్దానికి అర్థం ఏందంటే సంక్షేపంగా సంపూర్ణ వేదాంత శాస్త్రదము ఈ శ్లోకం ద్వారా అంటే ఈ మూడు శబ్దముల చేతనే పరమాత్మ అద్వయానంద పూర్ణ అనేటువంటి ఈ మూడు శబ్దముల చేతనే సంపూర్ణ వేదాంత శాస్త్రం యొక్క అర్థము చెప్పినట్లయింది అంటే జీవో బ్రహ్మ నాపర జీవుడు బ్రహ్మస్వరూపుడే అంటే జీవ బ్రహ్మల యొక్క ఐక్యమును చెప్పేదే సంపూర్ణ వేదాంత శాస్త్రం యొక్క ముఖ్య తాత్పర్యము అది ఈ మూడు శబ్దాల్లోనే చెప్పేశాడు మనకు భారతీయ చరుతుల సవే అంటే ఆ జీవ బ్రహ్మల యొక్క ఐక్య రూప ఏదైతే అర్థమున్నదో అంటే కేవలం ఏకం ఏ అద్వితీయమైనటువంటి ఏ పరబ్రహ్మ తత్వమున్నదో అదే జ్ఞాతత్వ అజ్ఞాతత్వాభ్యాం క్రమేణ శాస్త్రవత్త ప్రకరణ విషయ ప్రయోజనంచ ఆ పరబ్రహ్మతత్వమే ఏదైతే ఉందో జీవ బ్రహ్మల ఏకత్వ రూపినటువంటి ఏ శుద్ధ తత్వమున్నదో ఆ పరబ్రహ్మ తత్వమే ఇక్కడ ఈ నాటక దీపము అనేటువంటి ప్రకరణమునకు విషయము మరియు ప్రయోజనముగా చెప్పినట్లయింది వేదాంత శాస్త్రానికి అంటే ఉపనిషత్తులకు ఏది ప్రతిపాద్యమైనటువంటి విషయము ఏది పరమ ప్రయోజనమో ఆ విషయమే ఆ పరమ ప్రయోజనమునే ఈ నాటక దీపం అనేటువంటి గ్రంథానికి సూచించాడు గ్రంథకర్త మరి వేదాంతాలకు ఏది విషయము అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆ పరబ్రహ్మతత్వమే అదే విషయం ప్రతిపాద్య విషయం శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మ యొ ఇంతే కదా విషయము జీవుడే బ్రహ్మము అంటే జీవ బ్రహ్మల యొక్క ఏకత్వమే ముఖ్యమైనటువంటి విషయం ఆ విషయం ఇక్కడ సూత్రీకరించారు గ్రంథకర్త మరియు అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం అని వార్తకారులు చెప్పిన ప్రకారంగా ఈ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ రూప్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది మనము గురు శాస్త్రాలను ఆశ్రయించి శ్రవణము మరణము నిధిధ్యాసన రూపమైనటువంటి విచారము చేయనంత వరకు అజ్ఞాతమే ఉంటుంది ఎవరు ఈ పరబ్రహ్మతత్వం మరి గురుశాస్త్రాన్ని ఆశ్రయించి శ్రవణ మరణ నిధిద్యాసన రూప విచారం చక్కగా చేసినట్లయితే అప్పుడు మనకు ప్రమాణగత సంశయము ప్రమేయగత సంశయము విపరీత భావన ఇత్యాది దోషాలన్నీ కూడా నివృత్తమవుతూ ఆ పరబ్రహ్మతత్వము మనకు అవగతమవుతుంది అనుభూతమవుతున్నది సాక్షాత్కరింపబడుతున్నది అదే ప్రయోజనం కదా మనకు వేదాంత రూప శాస్త్రాన్ని వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయగా ఫలమేమిటి ఆ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని అనుభూతమర్చుకున్నటయే సాక్షాత్కరించుకున్నటయే పరమ ప్రయోజనం మనకు దానికే మోక్షం అన్నాం బ్రహ్మభావ రూప మోక్షమే మనకు పరమ ప్రయోజనం కాబట్టి అదే పూర్వం అజ్ఞాతం ఉన్నది పురుషశాస్త్రాన్ని ఆశ్రయించి విచారం చేసిన తర్వాత అది జ్ఞాతమైంది ఆ అజ్ఞాతమైనప్పుడు ఇంతకు పూర్వము అజ్ఞాత రూపంలో శాస్త్రానికి విషయ రూపంలో ఉన్నటువంటి ఆ తత్వమే జ్ఞాతమైన తర్వాత మనకు ప్రయోజనంగా మిగులుతుంది అందుకని అజ్ఞాత బ్రహ్మ విషయం జ్ఞాతం బ్రహ్మ ప్రయోజనం అజ్ఞాత సమయంలో ఆ బ్రహ్మతత్వమే సమస్త వేదాంతములకు విషయము జ్ఞాతమైన తర్వాత ఆ బ్రహ్మతత్వమే ప్రయోజనం అదే మోక్షం ఎప్పుడైతే అహం బ్రహ్మస్మి బ్రహ్మ వివాహం అస్మి అనేటువంటి సాక్షాత్కారం కలుగుతున్నదో అప్పుడే ప్రయోజనం అదే ప్రయోజనం అదే మోక్షం కాబట్టి ఇక్కడ వేదాంత శాస్త్రానికి ఏది విషయమో ఏది ప్రయోజనమో అదే ఈ నాటక దీపం అనేటువంటి గ్రంథానికి కూడా విషయము ప్రయోజనము అని ఇక్కడ గ్రంథకర్త మనకు సూచించాడు సిద్ధాంతే అత్ర జహద్ అజహద్ స్వార్థ రూప భాగత్యాగ లక్షణా ఏ అంగీకృతాత్ విషయేన విషయ సహ లక్ష్య లక్ష సంబంధ ప్రసిద్ధ ఏ సంప్రదాయమును శిరస మంగళాచరణం చేస్తూ ఉన్నాడు ఇంతేకాదు మంగళాచరణములోనే అనుబంధ చతుష్టయం కూడా సూచించాలి ఇది కూడా గ్రంథకర్త యొక్క కర్తవ్యం ఉంటుంది సంబంధాధికారిజనం వినానుబంధం గ్రంథాదో మంగళం నైవశిషే అధికారి సంబంధము విషయము ప్రయోజనం అనేటువంటి అనుబంధ చతుష్టయమును గ్రంథాది మంగళాచరణంలోనే సూచించాలి ఒకవేళ అనుబంధ చతుష్టయము గనక చెప్పని ఏడలా ఆ మంగళాచరణము నైవశిష్యతే అది ప్రశ్యతరము కాదు అది రాణించదు మంగళాచరణం చేసి కూడా ఉపయోగం లేదు అందువల్ల అనుబంధ చతుష్టయము కర్తవ్యముంది ఈ నియమానుసారంగా ఈ సంప్రదాయానుసారంగా గ్రంథకర్త ఈ నాటక దీపం గ్రంథాన్ని ఆరంభిస్తూ పరమాత్మ అనేటువంటి అనేటువంటి ఈ మూడు పదాల చేత పరమాత్మను స్మరిస్తూ తత్వానుస్మరణాత్మకమైనటువంటి మంగళాచరణం చేస్తూ ఆ మంగళాచరణంలో అనుబంధ చతుష్టయం ను కూడా ఇమిడ్చి సూచిస్తున్నాడు గ్రంథకర్త జీవ బ్రహ్మల యొక్క ఏకత్వ రూపినటువంటి ఏ తత్వానుస్మరణాత్మకమైనటువంటి మంగళాచరణం చేశాడో ఆ పరబ్రహ్మ తత్వమే వేదాంత శాస్త్రానికి విషయము అదే విషయం ఇక్కడ మనకు నాటక దీపం గ్రంథానికి విషయము ఉన్నది అని సూచిస్తూ మరియు అదే అజ్ఞాతమైన తర్వాత ప్రయోజనముగా ఉన్నది అని ప్రయోజనము అనేటువంటి అనుబంధమును కూడా చెప్తూ విషయము అనేటువంటిది ఒక అనుబంధము ప్రయోజనము అనేటువంటిది ఇది ఒక అనుబంధము ఈ రెండు అనుబంధాలను చూపెట్టి మరి సంబంధం చెప్పాలి కదా అని చెప్తున్నాడు సిద్ధాంతే అత్ర అనంటూ వేదాంత సిద్ధాంతం నందు జహద్ స్వార్థ రూప భాగత్యాగ లక్షణ ఏవ అంగీకృతత్వాత్ జహద్ అజహద్ లక్షణ అంటే విడిచి విడువని లక్షణ అంటే భాగత్యాగ లక్షణను స్వీకరించ భజనందువలన ఆ భాగత్యాగ లక్షణ చేత శాస్త్రమునకు విషయమైనటువంటి ఏ పరబ్రహ్మతత్వమున్నదో అది లక్ష్యమున్నది మరి ఈ భాగత్యాగము అనేటువంటిది లక్షణ భాగత్యాగ లక్షణ పరబ్రహ్మతత్వము లక్ష్యము కాబట్టి ఇక్కడ మనకు లక్ష్య లక్షణ భావము సంబంధము ద్యోతకమవుతుంది సంబంధం చెప్పాలి కదా దీనికే మరొక రకంగా తెలుసుకోండి శాస్త్రము పరబ్రహ్మతత్వమును తెలియజేస్తుంది మనకు ప్రతిపాదిస్తుంది మరి ప్రతిపాద్యం ఎవరైంది ఇక్కడ ఆ పరబ్రహ్మతత్వం అంటే పరబ్రహ్మతత్వము ప్రతిపాద్యము శాస్త్రము ప్రతిపాదకము కాబట్టి శాస్త్రానికి విషయానికి ఇక్కడ ప్రతిపాద్య ప్రతిపాదక భావ సంబంధము ఉంది అని మనకు స్పష్టమవుతుంది అట్లే గురువు బోధిస్తూ ఉన్నాడు శిష్యుడు శ్రవణం చేస్తూ ఉన్నాడు బోధ్యుడు ఉన్నాడు కాబట్టి శిష్యునికి గురువుకు బోధ్య బోధక భావ సంబంధం ఉంది మరియు జీవుడనగా ఎవరు పరమాత్మ అంటే ఎవరు జగత్ యొక్క స్వరూపం ఏమిటి ఇదంతా కూడా మనము శాస్త్రం ద్వారా విచారం చేస్తూ కాబట్టి విచారణ ఏమున్నాయి కాబట్టి విచారము చేయుట ఇది కర్తవ్యముంది అధికారికి మరియు శాస్త్రము విచారణీయము ఉన్నది అందుకని ఇక్కడ విచారము మరి అధికారికి ఏం సంబంధము అని అంటే కర్తృ కర్తవ్య భావ సంబంధము అని తెలుసుకోవాలి అట్ల విచారం చేయగా విచార జాయతే బోధ విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగిన తర్వాత అధికారిలో ఉన్నటువంటి ఇంతవర దగ్గర పరబ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి అజ్ఞానం ఉండను అది నివృత్తి అవుతున్నది కాబట్టి ఇక్కడ జ్ఞానము అజ్ఞానానికి నివర్తకమైంది అజ్ఞానము నివర్త్యం అయింది ఈ రెండింటికేమి సంబంధము జ్ఞానానికి అజ్ఞానానికి నివర్త్య నివర్తక భావ సంబంధము అని తెలుసుకోవాలి జ్ఞానం చేత మోక్షము ప్రాప్యం ఉన్నది అధికారి ప్రాపకుడు ఉన్నాడు కాబట్టి అధికారికి మోక్షానికి ప్రాప్య ప్రాపక భావ సంబంధము అని చెప్పుకోవాలి అధికారి శాస్త్రాన్ని విచారం చేసినట్లయితే జ్ఞానము కలుగుతున్నది జ్ఞానము ఉత్పన్నమవుతున్నది జ్ఞానము జన్యమున్నది మరి ఆ శాస్త్రము జ్ఞానాన్ని కలిగించింది కాబట్టి శాస్త్రము జనకమున్నది కాబట్టి శాస్త్రానికి జ్ఞానానికి జన్య జనక భావ సంబంధము ఉంది ఈ ప్రకారంగా యథాయోగ్యం మనము అనేక సంబంధాలను ఊహించి తెలుసుకోవాలి ఇక అధికారి అయితే పూర్వమే చెబుతూ వచ్చాడు మందాధికారి అతని గురించి ఈ గ్రంథాన్ని ప్రవృత్తం చేస్తున్నాము అని అంటూ మొదలై చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అధికారి సంబంధము విషయము ప్రయోజనము ఈ నాలుగేటికి అనుబంధ చతుష్టయము అంటారు గ్రంథాధ్యమనందు ప్రవృత్తి అగుటకు హేతు కారణములైనటువంటి వాటి యొక్క జ్ఞాన విషయత్వం ఆ జ్ఞానానికి విషయములు సంబంధము అధికారి విషయము ప్రయోజనం ఉన్నాయో వీటికి అనుబంధములు అంటారు అనుబంధాతి స్వజ్ఞాన గ్రంథాలతో పురుషం ప్రేరయతి ఇది అనుబంధ వీటి యొక్క జ్ఞానం చేత పురుషుడు గ్రంథం యొక్క అధ్యయనమునందు నిస్సందేహముగా ప్రవృత్తుడు కాగలడో దానికి అనుబంధం అంటాం అవేవి అంటే ఇవి విషయము విషయమంటే ఏమిటి తెలుసుకోవాలి దానివల్ల ప్రయోజనం ఏమిటి అది తెలుసుకోవాలి మరి ఆ ప్రయోజనానికి ఆ విషయానికి నాకు ఏం సంబంధం ఉంది ఆ సంబంధం కూడా తెలుసుకోవాలి మరి ఆ గ్రంథాన్ని అధ్యయనం చేసేటువంటి యోగ్యత సామర్థ్యం నాకుందా లేదా అది కూడా చూసుకోవాలి ఇదమ్మద్ ఇష్ట సాధనం ఇదమ్మ కృతి సాధ్యం అని ఎప్పుడైతే అతనికి నిశ్చయమవుతుందో మరియు బలవద్ అనిష్ట అననుబంధిత్వం ఇది నాకు బలవత్తరమైనటువంటి అనిష్టానికి హేతువు కాదు అంటే నా కల్యాణానికే దోహదం అవుతుంది నాకు తప్పకుండా మోక్షం అనేటువంటి పరమ ప్రయోజనం సిద్ధిస్తుంది అనే జ్ఞానం కలిగినప్పుడే గ్రంథములో నిస్సంశయముగా ప్రవృత్తుడు అవుతాడు కాబట్టి ఈ అనుబంధ చతుష్టయము కర్తవ్యం కాబట్టి ఆ అనుబంధ చతుష్టయమును కూడా మంగళ శ్లోకంలోనే గ్రంథకర్త సూచించారు ఇంతవర దగ్గర మనము పరమాత్మ అద్వయానంద పూర్ణ అనేటువంటి ఈ మూడు పదములలో మంగళాచరణమును మరియు అనుబంధ చతుష్టయమును కూడా గ్రంథకర్త సూచించాడు అని ఇంత విషయాన్ని తెలుసుకుంటూ వచ్చాం మరిప్పుడు ఈ మంగళాచరణం చేస్తూ అనుబంధ చతుష్టయాన్ని చూపెడుతూ గ్రంథకర్త ఏమి చెప్పబోతున్నాడు అనగా మోక్షము ప్రాప్యమున్నందువలన ఆ మోక్ష కోసము మోక్షం కలగాలి అనంటే అంటే విచారం చెయ్యాలి గ్రంథకర్తని ఇప్పుడు స్వయంగా చెప్పబోతాడు విచారం చేయనందు వల్లనే బంధం వచ్చింది కాబట్టి ఆ బంధ కోసము విచారమే కర్తవ్యముంది అని గ్రంథకర్త స్వయంగా ఇప్పుడు చెప్పబోతున్నాడు మరి ఆ వల్ల బంధం ఏర్పడింది ఆ బంధ అయితే గాని మనకు మోక్షం కలుగుతుంది పరమ ప్రయోజనమైనటువంటి మోక్షం కలగాలి అనంటే జ్ఞానమే కావాలి విచార జాయత బోధహ విచారం చేయాలి మరి ఎవరి విచారం చేయాలి అంటే తస్మాత్ జీవ పరాత్మానం సర్వదైవ విచారయేద్ జీవుడు అంటే ఎవరు అంటే జీవుని యొక్క స్వరూపమేమిటి పరమాత్మ యొక్క స్వరూపమేమిటి అంటే తత్వమశీ మహావాక్యంలో తత్పదం యొక్క వాచ్యార్థం అంటే ఏమిటి లక్ష్యార్థం అంటే ఏమిటి తోంపదం యొక్క వాచ్యార్థమేమిటి లక్ష్యార్థం ఏమిటి మరి తత్మశి మహావాక్యంలో అసి పదం ఏదైతే అభేదాన్ని బోధిస్తుందో ఈ అభేదము జీవబ్రహ్మలకు కుదురుతుందా కుదరదా వాచ్యార్థం చేతనైతే కుదరదు మరి మనగా ఇదంతా ప్రక్రియ చేసి ఆ పరమ ప్రయోజనమైనటువంటి మోక్షాన్ని సాధించవలసి ఉంటుంది ముముక్ష చేత ఆ పరమ ప్రయోజన సిద్ది కోసము అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే శిష్యానాం బోధ తత్వజ్ఞి కల్పిత క్రమ అని అంటూ ఇది ఒక న్యాయం అన్నమాట ఇది సులభమైనటువంటి ఒక చక్కని మార్గం అన్నమాట అధ్యారూపము అపవాదము అనేటువంటి ఓ చక్కటి మార్గం అంటే పరమాత్మ ఎందు నిష్ప్రపంచరమాత్మ ప్రపంచము పంచభూతాల యొక్క విస్తారము పంచ అంటే ఐదు ప్రపంచ అంటే విస్తారం పంచభూతాల యొక్క విస్తారము ఏది ఈ ప్రపంచం మనకు కనపడుతుందంతా ఈ దృశ్యం మన ఏమిటి పంచభూతాల యొక్క విస్తారమే కదా అంటే నిష్ప్రపంచమైన అంటే ఈ ప్రపంచము లేనటువంటి కేవల శుద్ధ చైతన్యము ఇది నిష్ప్రపంచ స్వరూపం దానియందు ప్రపంచము అత్యంత అభావం అటువంటి నిష్ప్రపంచాత్మకమైనటువంటి బ్రహ్మం ప్రపంచమును ఆరోపించుట అంటే ఆ పరబ్రహ్మం ఈ జగత్తు అనేది ఒకటి ఉత్పన్నమైంది అని ఈ విధంగా జగత్తును ఆరోపించి ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసి ఈ జగత్తు వాస్తవంగా పరబ్రహ్మందు లేదు అన్నట్టు మళ్లీ ఆరోపించిన జగత్తును అపవాదం చేసి కేవలం శుద్ధ చైతన్యమనే సూచించుట ఇదొక యుక్తి రూపమైనటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియను ఆధారంగా చేసుకున్న చింతన చేసినట్లయితే అత్యంత మందాధికారులకు కూడా సస్వరూప సాక్షాత్కారం కలుగుతుంది ఇది నిశ్చయం అందువలనే ఈ న్యాయాన్ని స్వీకరించింది శాస్త్రం ఇది ప్రాచ్యా వచనాత్ ప్రథమం అధ్యారోపం ఆహా ప్రాచారం అనంటే పూర్వీకులైనటువంటి అంటే పూర్వీకులు ఎవరు అనంటే శ్రీ రామకృష్ణుల వారు ఇదే నాటక దీపానికి వ్యాఖ్యానం చేస్తూ ఆరంభంలో ఈ శ్లోకాన్ని ఉద్ధృతం చేశాడు ఆ ప్రాచీనులైనటువంటి శ్రీ రామకృష్ణుల వారి యొక్క టీకలో చెప్పబడినటువంటి ఈ అధ్యారోపవాదాభ్యం అనేటువంటి శ్లోకం చేత మనకు ద్యోతితమవుతుంది ఏమని అంటే గ్రంథకర్త మనకు పరమ ప్రయోజనం అనేటువంటి కోసం విచారం అనేది తప్పకుండా కర్తవ్యముంది మరి విచారం చేయాలి అంటే నిష్ప్రపంచమైనటువంటి బ్రహ్మం ప్రపంచాన్ని ఆరోపించాలి అనేటువంటి ఉద్దేశంతో శ్లోకంలో చెప్పాడు ఏమని అని అంటే పూర్వం స్వమాయ స్వయమేవ జగద్భూత్వా ప్రావిశ జీవ రూపత ఇది అధ్యారోపం నిష్ప్రపంచమైనటువంటి బ్రహ్మమునందు ప్రపంచమును ఆరోపించుట వస్తువు విషయ అవస్తువు కథన్ ఆరోపకయ్యేహే వస్తువు నందు చెప్పుట ఇది ఆరోపం ఇది ప్రపంచం అంతా ఇది వస్తువు కాదు విచారం చేస్తే బాధ మరి అసలైన వస్తువు ఏది అంటే అబాధితమైనటువంటి వస్తువు అధిష్టానభూతమైనటువంటి వస్తు ఆ పరబ్రహ్మ తత్వం ఆ పరబ్రహ్మము నిష్ప్రపంచబట్టి దాని ఎందుకు దేహాధిక ప్రపంచాన్ని ఆరోపం చెయుట ఇది అధ్యారూపం ఈ అధ్యారూపము శ్లోకం ద్వారా చేశాడు గ్రంథకర్త పూర్వం స్వమాయ స్వయమే జగద్భూత్వా ప్రావిశ్ జీవ రూపత ఇది పూర్వం అనగా ఆ శబ్దాలకు వ్యాఖ్యానం చేస్తున్నాడు టీకాకారులు పూర్వం అనగా సృష్టి అనారంభ దశాయా అనాది భావరూప అవిద్యాత్మ సంబంధ లక్షణ క్షణాది కాల అవచ్ఛేదేన ఇత్య ఈ సృష్టి అనారంభ దశాయాం అంటే ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వక్షణంలో అనాది భావ రూపము అనిర్వచనీయము అయినటువంటి అవిద్య చేత మైనటువంటి సంబంధమును ఏర్పరచుకుని అంటే కల్పితమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి మాయను స్వీకరించి సృష్టి ఉత్పత్తి కంటే పూరక్షణములో అతడు ఆలోచించాడు ఎవరు పరమాత్మ ఏ కోహం భూశ్యాం అనంటూ ఆలోచించాడు ఆలోచించి ఈ జగత్తును రచన చేసి జగత్తు తానే స్వయంగా ప్రవేశించాడు అని అంటూ అధ్యారోపణం చేస్తున్నాడు గ్రంథకర్త అవే శబ్దాలను స్పష్టీకరణ చేస్తూ పూర్వమైన శబ్దానికి ఇప్పుడు తెలుసుకుందాం అంటే సృష్టి ఉత్పత్తి కంటే పూర్వకాలం అంటే పూర్వక్షణం ఉన్నందు ఇది పూర్వ శబ్దానికి అర్థం ఇక స్వమాయ అన్నాడు పరమాత్మనే ఇక్కడ స్వశబ్దం చేత తెలుసుకోవాలి స్వ అంటే పరమాత్మ స్వమాయ అంటే పరమాత్మ యొక్క మాయ వాస్తవంగా మాయ ఎవరిది పరమాత్మ యొక్క మాయ దైవి హేష గుణమయి మమ మాయా దురత్యయ అని భగవంతుడు చెప్పాడా లేదా ఏడో అధ్యాయంలో మమ మాయ నా యొక్క మాయ అన్నాడు మాయా ప్రకృతి విద్యా తు మాయనతో మహేశ్వరం మాయి అంటే మాయ గలవాడు ఎవరు అని పరమేశ్వరుడు పరమాత్మ అందుకని పరమాత్మ యొక్క మాయ ఆ పరమాత్మ యొక్క మాయ అది స్వతంత్రంగా లేదు పరమాత్మనే ఆశ్రయించుకుని ఉన్నటువంటిది అది చెప్తున్నాడు స్వైకాయత్త సత్తాకత్వేన కల్పిత స్వైక సంబంధ శాలి అనాది భావ రూప శుద్ధ సత్వ ప్రధాన అవిద్యయా ఇవమాయయా అంటే అవిద్యయా అవిద్య చేత ఎటువంటి అవిద్య అనంటే స్వైకాయత్త సత్తాకత్వేన తనను ఆశ్రయించుకుని తన యొక్క సత్తనే తన యొక్క అస్తిత్వాన్నే గ్రహించి కల్పితమైనటువంటి తాదాత్మ్య సంబంధము కలిగి ఉన్నటువంటి అనాది భావరూపమైనటువంటి శుద్ధ సత్వ ప్రధానమైనటువంటి అవిద్య చేత ఏం చేశాడు ఈ అవిద్య చేత పరమాత్మ అంటే స్వయమేవ జగూ ప్రావిశద్పత అంటూ గ్రంథకర్త చెప్పాడు స్వయమేవ అంటే ఏదైనా స్వ తాత్మ్యాపన్ను రూప మాయా ఇతర సామగ్రి వ్యుధ సహాజ్యే దీని చేత ఏం తెలుస్తుంది అని అంటే తనను ఆశ్రయించుకొని తన యొక్క సత్తను తీసుకుని తన యందు అధ్యస్తమైనటువంటి కల్పితమైనటువంటి అనాది అనిర్వచనీయము భావరూపమైనటువంటి మాయ కంటే ఇతరమైనటువంటి సామగ్రులను ఏమీ తీసుకోకుండా స్వయంగా కేవలం మాయ యొక్క సహాయం చేత అతడు జగత్ రూపకంగా అయ్యి జగత్తులో ప్రవేశించాడు అనేది మనకి ఇక్కడ స్వమాయ అనే శబ్దం చేత తెలుస్తుంది అంతేనా వివర్తవాద అంగీకారాద్ ఆరంభవాదాది నిరాశ సూచిత అంటే ఇక్కడ మనకు అభిన్న నిమిత్తోపాదా కారణం పరబ్రహ్మము అని తెలియబడుతుంది మరియు వివర్తమయ్యి జగద్రూపమైనాడు జగద్రూపమైన అంటే పరిణామం కాదు ఇక్కడ సంఖ్యలు యోగులు చెప్పేటువంటి పరిణామవాదమును ఇక్కడ నిరాకరించడం జరిగింది మరియు పరమాణువుల చేతనే జగత్ ఆరంభింపబడుతుంది జగత్ రచింపబడుతుంది ఆరంభవాదం న్యాయ విశేషకులు చెప్తారో ఆ ఆరంభవాదం కూడా ఇక్కడ నిరాకరించడం జరిగింది స్వయంగా పరమాత్మనే వివర్తమ జగత్ రూపంలో భాషిస్తూ ఉన్నాడు అందుకని ఇక్కడ వివర్తవాదాన్ని స్వీకరించి పరిణామవాదము ఆరంభవాదాన్ని నిరాకరించినట్లయింది జగత్ రూపంలో అయినాడు జగత్ అంటే ఏది అని అంటే సాది ద్వైతం ఇది యావత్ ఈ ఉత్పత్తి కలిగినటువంటి ఈ ద్వైత ప్రపంచం అహంకారం మొదలుకొని దేహాదిక ప్రపంచం పంచభూతాలతో కూడుకున్నటువంటి ఈ సంపూర్ణ జగత్ అంతా ఏదైతే ఈ జగత్ రూపంలో అయ్యింది ఎవరు అనంటే పరమాత్మనే భూత్వ అంటే అయ్యి జీవరూపత ప్రావిశత్ జీవరూపుడు ఈ జగత్తులో ప్రవేశించాడు ఘటము ఉత్పన్నం అవట తోడనే ఘటము లోపల ఆకాశం కూడా ఉత్పన్నమైనట్టు వలే మనకు తెలుస్తుంది కాని ఆకాశం ఉత్పన్నం కాలేదు ఘటం ఉత్పన్నమైంది ఘటం ఉత్పన్నమౌట చేత ఘట ఆకాశం ఉత్పన్నమైంది అనేటువంటి వ్యవహారం జరుగుతుంది వ్యాపకమైనటువంటి వస్తువునకు ఒక చోటు నుంచి ఒక చోటుకు కదిలేటువంటి అవకాశం లేదు ఒక దానిలో ప్రవేశించేటువంటి అవకాశం లేదు ఎందుకు అది పూర్వమే సర్వత్రా వ్యాపించి ఉంది కాబట్టి ఆ వ్యాపకమైనటువంటి ఆకాశంలోనే ఘటం ఉత్పన్నమైంది ఆకాశం ప్రవేశించలే కానీ ప్రవేశించినట్టు వల్లే వ్యవహారం జరుగుతుంది అట్లా ఈ జగత్తు మాయచేత కల్పింపబడిన తర్వాత ఈ జగత్తులో ఆ వ్యాపకమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ పరబ్రహ్మము ప్రవేశించినాడు అని మనకు శాస్త్రం చెప్తుంది అంటే ఏమిటి ప్రవేశించినాడంటే ప్రవేశించినట్టు వలె అయింది ఇక్కడ అంతే ప్రవేశించడం ఏమీ లేదు ఇక్కడ అద్దంలో మన ముఖం ప్రవేశించిందా చెప్పండి మన ముఖం అందులో ప్రవేశించిందా కేవలం భాషమానం అవుతుంది అద్దంలో మన ముఖం అంతే ఆ భాసమానం ఒకటకే ప్రవేశించుట అని ఔపచారిక వ్యవహారం చేయడం జరుగుతుంది అంతే ఏం లేదు ఇక్కడ ప్రవేశించింది ఏమి లేదు వ్యవహారం అంటే శబ్ద జరుగుతుంది అంతే కానీ వాస్తవంగా ప్రవేశించుట ఏమి లేదు కానీ చెప్పే దగ్గర మనకు అర్థం కాదు కాబట్టి ప్రవేశించాడు పరమాత్మ అని చెప్తుంది శాస్త్రం మనకు జీవరూపం చేత ప్రవేశించాడు అని చెప్పుకోండి సరే ఆ కదా మమ్మల్ని అపవాదం అయితే చేస్తాం తప్పకుండా ఈ విషయంలో మనకు అనేకమైనటువంటి ప్రమాణాలను అజాకాం లో శుక్ల కృష్ణం బహ్వీం ప్రజాం జనయంతీ సరూపాం అజోహిమానోను జాత్యేనా శ్వేతశ్వరే శ్వేతశ్వతర శ్రుతి నాలుగు డ్యాష్ ఐదు ఈ శ్రుతి చెప్పబడింది అజ అంటే జన్మరహితం జన్మరహితం అనంటే ఉత్పత్తి రహిత వస్తువు అనాది ఏది జన్మిస్తుందో దానికి కారణం అంటూ ఉంటుంది మరి ఈ మాయకు అజ అనే శబ్ద ప్రయోగం చేసింది ఉపనిషత్తు కాబట్టి ఇది జన్మించలేదు అంటే దీనికి కారణం లేదు అంటే ఏ కారణం చేత ఉత్పన్నమైనటువంటిది కాదు అందుకని కారణరహితుకు అనాది కయ్యే అందువల్ల అజ అనే శబ్దం చేత ఏం తెలుస్తుంది అంటే అనాది అని తెలుస్తుంది ఎవరు అనాది అంటే ఈ మాయా అవిద్య లోహిత శుక్ల కృష్ణ కృష్ణ అంటే పృథ్వీ రూపమైనటువంటిది శుక్లం అంటే జల రూపమైనటువంటిది లోహితమైనటువంటి అగ్ని రూపమైనటువంటిది అంటే ఈ ఉపలక్షణంగా పంచభూతాల రూపములో అభివ్యక్తమైనటువంటిది అని లేదా లోహితమనంటే రజోగుణము కృష్ణము అనంటే తమో గుణము శుక్లమంటే సత్వగుణము అంటే సత్వ రజ తమ ఈ మూడు గుణాలతో యుక్తమైనటువంటిది ఈ అజ ఎవరు మాయా ఇది ఏం చేసింది అని అంటే స్వరూపం తనకు అనురూపమైనటువంటి ప్రజాం అంటే ప్రజలను భూతాలను ప్రకర్షణ జాయంతి ప్రజాహ ప్రజలు అనంటే కేవలం మనుషులే అనే అర్థం కాదు ఇక్కడ ప్రకర్షంగా ఉత్పన్నమయ్యేటి ఏవో అది ప్రజలు అంటే పంచభూతాలు కూడా ప్రజలే పంచభూతాల కార్యమైనటువంటి స్థిర చరాత్మకమైనటువంటి ఏ ప్రపంచం ఉన్న సంపూర్ణ భూతకోట్లు ఇవన్నీ కూడా ప్రజలే అనబడతాయి ఈ ప్రజలను ఉత్పన్నం చేసింది ఎవరు ఈ మాయా అని అంటూ మనకు చెప్తోంది అంటే ఇక్కడ జగత్ ఉత్పత్తి ఎందు మాయ యొక్క ఉపయోగం ఉంది మాయ యొక్క సహాయం ఉంది ఆ మాయను సహాయగా స్వీకరించి పరమాత్మ జగత్తు రచన చేశాడు అని మనకు తెలుస్తుంది ఈ జగత్తులో జీవరూపం చేత ప్రవేశించాడు పరమాత్మ ప్రవేశించిన అక్కడ ఏం జరిగింది అంటే ఈ జగత్తులో ప్రవేశించి ఈ దేహేంద్రియ సంఘాతంలో ప్రవేశించి జీవరూపుడ ఒకడు భోగాలను అనుభవిస్తున్నాడు మరొకడు కేవలం సాక్షిగా చూస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ జీవాత్మ మరియు ఈశ్వరాత్మ ఇక్కడ రెండింటిని కూడా చెప్పినట్లయింది ఈశ్వర సాక్షి మరియు జీవుడు అంటే జీవరూపముగా తానే అయినాడు మరియు ఆ జీవరూపం చేత ఉపభోక్త అయినటువంటి ప్రకాశించేవాడుగా కూడా తానే అయినాడు అన్ని రూపాల్లో తానే అయినాడు జడమైనటువంటి ప్రపంచ రూపంలో తానే అయినాడు ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నటువంటి భోక్త రూపంలో జీవ రూపంలో తానే మరియు ఈ ప్రపంచాన్ని ఈ భోక్తను అంతటిని ప్రకాశించేవాడు కూడా తానే ఉన్నాడు సర్వము తానే అయినాడు సర్వము తానే అయిన వాడేవడు వాని నాత్మ భూ వేడదన్ అనంటూ మనకు పోతనామాతలు చెప్పినట్లు ప్రకారంగా సర్వము తానే అయిపోయినాడు అని మనకు ఈ శృతి ఉంది ప్రకృతి పురుషం చేయవ విద్య అనాది మనకు భగవద్గీత పదమూడో అధ్యాయము ఇరవై శ్లోకం చెప్తుంది ప్రకృతి మరియు పురుషుడు వీరిద్దరు కూడా అనాది స్వరూపులు అని చెప్పబడుతుంది మాయ కూడా అనాది ఉంది పరమాత్మ కూడా అనాది ఉన్నాడు అంటే కారణరహితం ఉన్నాడు వీటి కారణం లేదు ఓ కారణం నుంచి ఉత్పన్నమైనటువంటి వారు కాదు మాయా మరి పరమాత్మ అనాది ఉన్నారు వీళ్ళు అనాది ఉన్నారా అనాది పదార్థాలు మనకు ఆరున్నాయనంటూ కూడా మనకు అభియుక్తులు అంటే మన పుర్వీకులైనటువంటి ఆదరణీయమైనటువంటి మహాత్ములు చెప్తూ ఉన్నారు జీవ ఈశో విశుద్ధ చిత్ తీవేశ యోర్విద అవిద్య దయ ఇది అభియుక్త ఉతే చ అనాది సిద్ధ సమష్టి జీవాత్మన ఇవ్వట అభియుక్తులు అంటే మనకు పుజ్యులైనటువంటి పూర్వీకులు మన మహాత్ములు చెప్పారు ఆరు అనాదులు చెప్పారు మనకు వేదాంత శాస్త్రంలో ఆరు అనాది పదార్థాలున్నాయి ఒకటి జీవుడు రెండవది ఈశ్వరుడు మూడవది శుద్ధ చైతన్యము మరియు ది జీవేశ్వరుల యొక్క భేదము ఐదవది అవిద్య మరి ఆరవది అవిద్య చైతన్యముల యొక్క సంబంధం ఈ ఆరు అనాదులు అంటూ మనకు మన మహాత్ములు చెప్తూ వస్తున్నారు కాబట్టి ఇక్కడ అవిద్య అనాది ఉంది పరమాత్మ అనాది ఉన్నాడు జీవుడు కూడా అనాది ఈ జీవరూపంలో ప్రవేశించింది ఎవరు అని అంటే పరమాత్మయే ఇక్కడ పరమాత్మ అనాది జీవ రూపంలో ప్రవేశించినటువంటి పరమాత్మనే కాబట్టి జీవుడు కూడా అనాది మాయ కూడా అనాది అయితే ఇక్కడ జీవుడు అనే శబ్దానికి ఎవరు అని తెలుసుకోవాలి ఒకసారి ఇక్కడ చెప్తున్న టీకాకారులు సమష్టి జీవుడు తెలుసుకోవాలి సమష్టి జీవుడు ఎవరు హిరణ్య గర్భుడు జీవుల యొక్క అభిమాని అయినటువంటి హిరణ్య రూపంలో ఈ జగత్తులో జీవరూపంలో ప్రవేశించాడు అంటే ఏమిటి సమష్ అన్నప్పుడు వెష్టి వ్యష్టి అన్ని కలిస్తేనే సమష్టి అందుకని వ్యష్టిని కూడా విడిచినట్లు లేదు ఇక్కడ వెష్టి వెష్టి జీవులుగా ప్రవేశించింది పరమాత్మనే అని చెప్పినట్లు అయింది ఇక్కడ సమష్టి అని తెలుసుకోవాలి సమష్టి చేత ప్రవేశించినాడు ప్రవేశించిడు అనే దానికి జీవ రూపంలో అనే దానికి ఇక్కడ అనేక వాదాలు వచ్చి నిలబడ్డాయి ఏమిటి అని అంటే ఉపహితత్వేన అవచ్ఛిన్న ప్రతిబింబత్వేన ఆభాసత్వేనవా మరుదేశ అవచ్చిన్న సౌరలోక స్వ అభిన్నత్వే స్వ కల్పిత మృగ జల ఇవ ప్రావిశ్యవయ ఇక్కడ నువ్వు ఆభాసవాదాన్ని స్వీకరించు ప్రతిబింబవాదాన్ని స్వీకరించు అవచ్చేదవాదాన్ని స్వీకరించు ఏదైనా స్వీకరించు కాని ప్రవేశించుట అనేది ఏదైతే ఉందో ఇది ఔపచారికమే వాస్తవం కాదు అని చెప్పినట్లు అయింది ఇక్కడ ఏ విధంగానంటే సౌరాలోక సూర్యుని యొక్క ఆలోకము సూర్యుని యొక్క ప్రకాశము మరుభూమి ఎందుబడి ఆ సూర్య ప్రకాశమే వివర్తమయి మనకు జల రూపంలో గోచరిస్తుంది కాని అక్కడ వాస్తవంగా ప్రకాశము జలరూపంగా కాలేదు ప్రకాశము జల రూపం అయితే ఇంకా ప్రకాశం ఎక్కడిది ప్రకాశము ఎట్లుండదు అట్లే ఉన్నది ఉన్నట్టుగానే ఉండి అన్య రూపంలో అంటే జల రూపంలో గోచరిస్తుంది వివర్తమంటే దీనికి అంటారు కదా వస్తువు ఉన్నది ఉన్నట్టుగానే ఉండి అన్య రూపంలో గోచరించుట రజ్జువు రజ్జు రూపంలోనే ఉంది రజ్జువులో ఏమి మార్పులు చేర్పులు లేవు రజ్జువు రజ్జువుగానే ఉంది కానీ సర్ప రూపంలో మనకు భాషిస్తుంది అట్లా ఈ సౌరాలోకము సూర్యకిరణాలు స్వభావం చేత ఉన్నట్టే ఉన్నాయి కానీ జల రూపంలో గోచరిస్తున్నాయి మరు భూమి ఎందు అట్లా పరమాత్మ స్వయంగా సత్తు చిత్తూ అద్వితీయము ఆనందము స్వయం ప్రకాశము అయినటువంటి రూపంలోనే ఉన్నాడు ఉండి మనకు జీవరూపంలో గోచరిస్తూ ఉన్నాడు అంటే విపరీత రూపంలో గోచరిస్తున్నాడు అసత్తు జడము దుఃఖ రూపమైనటువంటి ప్రపంచ రూపంలో అహం కర్త అహంభక్త అహం దుఃఖీ అనేటువంటి రూపంలో జీవరూపంలో విపరీతంగా గోచరిస్తున్నాడు కాని అతడు ఈ విధంగా కాలేదు అంటే జీవరూపుడు కాలేదు జీవరూపుడుగా అయినట్టు వలే వ్యవహరింపబడుతున్నాడు జో అవికృతమే రాధాపుత్ర ప్రతీతి చిదానందఘన బ్రహ్మే జీవభావతి హరి కుంతిపుత్రుడు కుంతిపుత్రుడే అతడు తికి జన్మించాడు కుంతిపుత్రుడే కాని అతడు రాధాపుత్రునిగా వ్యవహరింపబడ్డాడు కుంతిపుత్రుడు కాదు రాధాపుత్రుడే అని వ్యవహరింపబడ్డాడు అతనికి కూడా నేను రాధాపుత్రుడే అనేటువంటి భ్రాంతి అయింది ఎందుకంటే ఆ రాధా అతన్ని పెంచింది కాబట్టి అతను పోషించింది కాబట్టి ఇతనకు తల్లి ఈమె నేను రాధాపుత్రుణ్ణి అనేటువంటి భ్రమ నిశ్చయంలో ఉన్నాడు కాని కొంతకాలం తర్వాత మళ్ళీ కుంతిదేవి ద్వారా తల్లి ద్వారా తెలుసుకున్నాడు నేను రాధా రాధాపుత్రుణ్ణి కాదు కుంతిపుత్రుణ్ణి అని తెలుసుకున్నాడు కాని స్వయంగా కుంతిపుత్రుడై ఉండి కూడా నేను రాధాపుత్రుణ్ణి అనుకోవడం ఏదైతే భ్రాంతి ఉందో అట్లా ఇక్కడ పరమాత్మ స్వయంగా సచ్చిదానంద రూపుడు అద్వితీయము స్వయం ప్రకాశము కూడా అసంగ చిద్రూపుడు కూడా నేను జీవుణ్ణి అనేటువంటి భ్రమ మాయ చేత ఏర్పడింది అందుకని జీవరూపంలో వ్యవహరింపబడుతున్నాడు కానీ వాస్తవంగా జీవుడు అయ్యండా కుంతిపుత్రుడు కుంతిపుత్రుడుగానే ఉన్నాడు కర్ణుడు రాధాపుత్రుడు కానే కాదు కాని రాధాపుత్రుడు అయినట్టు వలే బ్రహ్మచేత భావించాడు కానీ రాధాపుత్రుడు కాలే నేను రాధాపుత్రుని అనుకున్నప్పుడు కూడా కుంతిపుత్రుడే మళ్ళీ ఆ రాధాపుత్రు అనేటువంటి భ్రాంతి తొలిగిన తర్వాత నేను కుంతిపుత్రుని అని యథార్థ జ్ఞానం కలిగిన పేదప్ప కుంతిపుత్రుడు అయిండా పూర్వం కుంతిపుత్రుడే ఇప్పుడు కూడా పొంతిపోతుండే అట్లా జగద్ రూపంలో జీవరూపంలో ప్రవేశించినప్పటికీ కూడా పరమాత్మ జౌకాత్యం ఎట్లా ఉన్నదో అట్లే ఉన్నది పరమాత్మ అట్లే ఉండి జీవరూపంలో వివర్తమై జగత్ రూపంలో మనకు ప్రతీయమానమవుతున్నది ఏ విధంగా అంటే సూర్యకిరణాలు వివర్తమై జల రూపంలో రజ్జు ఉన్నట్టుగానే ఉండి రజ్జువే సర్పం వలె గోచరించినట్టు మనకు జీవరూపంలో జగత్ పరమాత్మ గోచరిస్తూ ఉన్నాడు దీనికే జగత్ రూపంలో అయ్యి జీవరూపంలో ప్రవేశించాడు అని శాస్త్రం మనకు చెప్తుంది దీని యొక్క తాత్పర్యం ఇది తదాచ ఈ విషయంలో అనేకమైనటువంటి శృతి ప్రమాణాలు ఇస్తున్నాడు సృష్టి పూర్వం కేవలం శుద్ధ చైతన్యం మాత్రమే ఉండే సదైవ సోమ ఇదమగ్ర ఆసీద్కమేవా ద్వితీయం బ్రహ్మ అనంటూ చాంద్రోగ్య ఆరు రెండు ఒకటిలో చెప్పబడింది ఆత్మా ఇదమేక ఏవ అగ్ర ఆసీద్ ఐతర ఉపనిషత్తు ఒకటి ఒకటి లోపల చెప్పబడింది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంటూ మనకు తైత్తి ఉపనిషత్తు రెండు ఒకటి ఒకటిలో చెప్పబడింది మాయాతి విద్యాయనంతు మహేశ్వరం అశావయవ భూత వ్యాప్తం సర్వమిదం జగత్ అనంటూ శ్వేతశ్వత ఉపనిషత్తు నాలుగు పది లో చెప్పబడింది సత్యంచు తైత్తరి ఉపనిషత్తు రెండు ఆరులో చెప్పబడింది సత్సృష్వాదే తదేవాను ప్రావిషత్ అనంటూ తైతరి ఉపనిషత్తు రెండు ఆరులో అనే చెప్పబడింది అనే జీవన ఆత్మ అనుప్రవిశ నామరూపే వ్యాకర వాణి ఉపనిషత్తు ఆరు మూడు రెండు లో చెప్పబడింది ఈ ప్రకారంగా అనేక శృతులు మనకు చెప్తూ ఉన్నాయి సృష్టి ఉత్పత్తి కంటే కేవలం శుద్ధ చైతన్యం ఏకమేవ అద్వితీయ ఉండే ఆత్మా ఇదే అగ్ర ఆసీత్ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము ఆత్మ ఒకటి మాత్రమే శుద్ధ చైతన్యం ఉండే అది ప్రకృతి రూపమైనటువంటి మాయను స్వీకరించి జగత్ రూపంలో జీవేన ఆత్మనా అను చెప్పిన ప్రకారంగా జీవరూపంలో ప్రవేశించాడు పరమాత్మయే తదేవాను ప్రావిశే తానే ఈ జగత్తును సృష్టించే తానే స్వయంగా జగత్తులో ప్రవేశించాడు అనంటూ మనకు అనేక శృతి ప్రమాణాలు చెప్తూ అనంటూ పరమాత్మ అద్వయ ఆనంద పూర్ణ పూర్వే స్వమాయ స్వయమే జగద్భూత్వా ప్రావిసే అనంటూ ఇది మంగళ శ్లోకము అనుబంధములతో యుక్తమైనటువంటి ఈ ప్రథమ శ్లోకము అధ్యారూపము విషయాన్ని కూడా చెప్తూ ఆరంభింపబడింది నాటక దీప ప్రకరణము ఈ ప్రకారంగా మనము గ్రంథమును ఆరంభించుకున్నాము ఇక మిగతా విషయాన్ని రేపటి క్రమంగా విచారం చేద్దాము హరి ఓం తచ్చం సహనా సహనోభునత్ సహ వీర్యం గర్వాహ తేజస్వినూ మా విద్విషావై శాంతి శాంతి ధిశా